DRC, बेबी डिस्को किता समर्सो रिकारंपनी वारी बादनी मंत्र आईलम चिगुलामरा मैसम निर्वहण गनोरे यादिरी पर्यवेक्षण गनोरे अनी कुमार मरी सु పెద్ద గుట్టమో నా నా నా నిజాం గు పెద్దా గుట్ట నా బాబా షాదు బాబాదు నా బాబా నిలిచినావు నా బాబా నిలిచినావు నా బాబా షాదుల్లా వైన నిలిచినావు నా బాబా షాదు పుట్టిందియే ఊరు నా బాబా షాదుల్లా పుట్టింది బాబా షాదుల్లా పెరిగింది బాబా షాదుల్లా బాబా నలగండ జిల్లానే మోనా బాబాషారులా నలగండ జిల్లానే మోనా బాబా షాదుల్లా నేము తాలూకా నా బాబా షాదుల్లా నేము తాలూకా నా బాబా షాదులా కులానాసలిం బాబా షాదులా కులానాసలిం లు బాబా షాదుల్లా బడ ఉన్నడే మోనా బాబా షారుల్లా బడ ఉన్నడే మోనా బాబా చారుల్లా బాబు బారే బాబా సాదుల్లా బడ సాగు బాబా చారుల్లా మోహిని ఉన్నదే మోన నా బాబా శాదుల్లా మోగిని ఉన్నలే మోనా బాబా చాదుల్లా సంతానా బాబా చాదుల్లా సంతానా నా బాబా సాదుల్లా సాగుల నా బాబా చాదుల్లా సగలాన బాదలే మోన బాబా షాదులా సౌలాను బాదలే బాలాలు వర్త నా బాబా బాలాలు వర్త నా బాబా బాలాలు వర్తవు నా బాబా షాదుల్లా ఉ బాబాషాదులా సకాని బాడె తావు నా బాబా సకాని బాడె తా నా బాబా శాదు బాబుబారి నా బాబా శాదులా బాబు వారియా బాబా శాదు వాతల్లి మోగిని మేన బాబా శాదు వాతీ మోగి మోన బాబా శాదులా ఎక్కా విరిగూ నా బాబా శాదులా ఎక్కడ నా బాబా శాదులా సంతానం కోరకే మోన బాబా శాదులా సంతాన కోరకే సగలానే బాదలే మోనా బాబా చాదుల్లా సగలానే బాదలే మోనా బాబాదులా పడవడ్డ గు బాబాదు పడవడ్డ గు బాబాదు పాఠీసు పాఠీసు బాబా షాదుల్లా దరగల్లా పూజలే మోనా బాబా చాదుల్లా దరగల్ల పూజలే మోనా బాబా షాదుల్లా మోగిని ఏ నా బాబా శాదులా మోగిని ఏ నా బాబాదులా కోటి నా బాబా చాదుల్లా కోటిన దేవుల నా బాబా చాదుల్లా పూజల్లు జయంగా బాబా చాదుల్లా పూజల్లు నా బాబా వరదేవుడు మెచ్చినే మోనా బాబా వరదేవుడు మెచ్చినే మోనా లా వరమోడి కట్టినాడు నా బాబాదుర మోడి కట్టినాడు నా బాబాదు పరదేవుడు మెచ్చినేమో నా బాబా చాదుల్లా పరదేవుడు మెచ్చినేమో నా బాబాదు కలమోడి కట్టినాడు నా బాబా కలమోడి కట్టినాడు నా బాబా చాదుల్లా వా తల్లి మోగినేమో నా బాబా చాదుల్లా వా తల్లి మోగినేమో నా బాబా చాదుల్లా వా తల్లికేమో నా బాబా చాదుల్లా వా తల్లికేమో నా బాబా చాదుల్లా గడి గలే మోనా బాబా చాదుల్లా మోనా బాబా చారుల్లాలు ఉట్టినా బాబా చాదుల్లా ఒకరింపు ఉట్టినా వీణా బాబా చాదుల్లా రెండేసి గడి గలే బాబా చాదుల్లా రెండేసి గడిగాలే మోనా బాబా శాదుల్లా రోజులు ఉట్టినా బాబా చాదుల్లా రోజులు ఉట్టినా వీణా బాబా చాదుల్లా మూడేసి గడి గలే బాబా చాదుల్లా మూడేసి గడియలే మోనా బాబాషాదుల్లా ముడేరు పడ్డలే మోన బాబా శాదుల్లా బాబాడు బాబా గడి మోనా బాబాదులా మోనా బాబాదులాడు నా బాబాదు సిడు నా బాబా ఏడేసి గడి మోనా బాబాదు మోనా బాబా చాదుల్లా ఏలు చాడే బాలుడే మోనా బాబా చాదుల్లా ఎల్చాయ బాలుడే మోనా బాబాదులా నర మానవులనే మోన బాబా చాదుల్లా నరమానవుల్నే మోన బాబా శాదులా మన ఊలా కాడుపులా బాబా చాదుల్లా మన ఊల నా బాబా షాదుల్లా భగవంతుడు గుడానా బాబా శాదుల్లా భగవంతుడు గుడానా బాబా శాదులా దేవుడు ఉడతడే మోనా బాబా చాదుల్లా దేవుడు ఉడతడే మోనా బాబా సాదుతడే మోనా బాబా షాదుల్లా చాదుల్లా ఉతడడే మోనా బాబా షాదుల్లా తొమ్మిది గడియలే మోనా బాబా షాదుల్లా తొమ్మిది గడియలే మోనా బాబా షాదుల్లా తొలి కాడే బాలుడే మోనా బాబా షాదు తలి కాడే బాలుడే మోనా బాబా షాదుల్లా వాయొక్క మోగిని మీనా బాబా షాదులా వాయొక్క మోగిని మీనా బాబా షాదుల్లా కూసు వే మోనా బాబా సాదులా కుసుంటలేవదే మోనా సోదు నా బాబా శాదుల్లా సోదూ నా బాబా శాదులా బాలూడు ఊటంగా నా బాబా చాదుల్లా బాలూడు ఊటంగా నా బాబా శాదులా భగవంతుడు ఉడతడే మోనా బాబా శాదులా భగవంతుడు ఉడతడే మోనా బాబా శాదులా బూ దేవి నా బాబా శాదులా భూ దేవి ఆ దేవీ నా బాబా శాదులా గరగాడవన కవటే నా బాబా శాదులా గరగాడన కవటే నా బాబా శాదులా పేరాని సే తిన దురా చే భూతాలు వేనా బాబా షాదు భూతాలు వట్టేనా బాబా శాదు కయరాని సేతన్ బాబా నా బాబా శాదుల్లా కాతాలు గాయ వేనా కతాలు గాయ వట్టేనా బాబా శాదులా పుట్ట రాని గు నా బాబా శాదులా పుట్టారాని నా బాబా అదరగల్ ఉంటవటే నా బాబా సాదుల్లా అదరగల్లు ఉంటవటే నా బాబా సాదులా దర గల్లు ఉంటవటే నా బాబా చాదుల్లా అదర గల్లు ఉంటవటే నా బాబా సాదుట్టనే మో నా బాబా సాదుల్లా నీల పుట్టనే నా బాబా సాదుల్లా పుట్టానే ఉట్టినాలి నా బాబా సాదుల్లా పుట్టానే ఉట్టినాలి నా బాబా చాలు బాలుడు ఊటంగా నా బాబా సహదు బాలు సాదు ఏమేమి ఉంటవట్టే నా బాబాదు ఏమేమి ఉంటవట్టే నా బాబా చాలులా గణనా బొల్లి గుర్రము నా బాబా చాదుల్లా గణనా గుర్రము నా బాబా సాదులా గుర్రంబు హీ నా బాబా చాదుంబు హీ నా బాబా సాదుల్లా సా సాదులా నా బాబా చాదులా సాదుట్టినప్పుడు నా బాబా చాలులా గణవల్లి గుర్రం పుట్టే బాబా చాదులా గణవల్లి గుర్రం పుట్టే బాబా చారుల్లా దుల్లా తిల్ వానా బాబా షాదులా పువ్వులు బాబా చాదుల్లా పువ్వులు వానా బాబా పువ్వులు ఉట్టినా బాబా సకాని పాలుడే మోన బాబా సకాని పాలుడే మోన బాబా షాదుల్లా పురు పొద్దు కన్నాన బాబా చాదుల్లా పురు చేతి పొద్దు కన్నాన బాబా చాదుల్లా వరటాలు ఉంట మోనా బాబా చాదుల్లా వరటాలు ఉంటడే వాయొక్క బాలు నీ వాయొక్క బాలు నీ గీనా బాబా చాదుల్లా వరటాలు లేవు బాబా చాదుల్లావునే మోనా బాబా చాదుల్లా ధకాని బాలుడే మోనా బాబా చాదుల్లా ధకాని బాలుడే మోనా బాబా చాదుల్లా సక్కాని సాదు నా బాబా చాదు సా స్నానం బుదేపి శ్రీ నా బాబా చాదులే మో నా బాబా చాదులే మో నా బాబా చాదుల్లా వర్సినారు నా బాబా చాదుల్లా వర్చినారు నా బాబా చాదుల్లా వాండే శ్రీ నా బాబా బాబా శాదు కన తల్లి మోగి మోనా బాబా శాదులా కన తల్లి మోగి మోనా బాబా శాదు కొడుకునే ముఖము నా బాబా శాదు ముఖము బాబా శాదు సగలానే సాతోషనా బాబా శాదు సగలానే సాతోష బాబా తల్లి వడ్డే మోనా బాబా తల్లి వడ్డదే మోనా బాబా శాదు నా బాబా శాదు కుడరారా నా బాబాదు దేవున్ లఘు నా బాబా చాదులా కోటి నేవు లఘునా బాబా షాదులా మొక్కంగ ఉట్టినా నా బాబా చాదుల్లా మొక్కంగ ఉట్టినా నా బాబా షాదులా నా సిడరా బాబా చాదుల్లా నా సిడరా బాబా సాదులా సంతోష పడతరే మో నా బాబా చాదుల్లా సంతోష పడతరే మో బడ సాబూ మోగినే మోనా బా చాదు బహు మోగి మోనా బాబా చాదు సా సాగుల సాతో సమునా బాబా చాదుల సా బాబా సాదులా బారీగా వర్తలే మోనా బాబా సాదులా బారీగా వర్తలే మోనా బాబా సాల్లా సగలా నేషము బాబా చాదులా సగలా నేషనా బాబా సాదులా సగలా నేషనా బాబా చాదు సగలా నా బాబాంతో నా బాబా ఒక రోజు అయినాది నా బాబా చాదుల్లా బాబా రెండు రోజులుగా ఆవట్టే నా బాబా చాదుల్లా బాబా చావుల్లా రోజులు గడుచువట్టే నా బాబా చాదుల్లు గడుచవటోజు నా బాబా చాదుల్లా బాబా రోజులు అయినా ఏమంట ఉన్నరే మోనా బాబా చాదుల్లా ఏమంట ఉన్నరే మోనా బాబాదువాతు బాబా చాదుల్లా దవాతుడనే మోనా బాబా చాదుల్లా మనమైన చేతమానీ నా బాబా చాదుల్లా మనమైన చేతమాని నా బాబా చాదుల్లా ముస్లింలందరినీ నా బాబా చాదుల్లా ముస్లింలందరినీ నా బాబా షాదులా కులా ముస్లింలా నా బాబా చాదుల్లా నా బాబా చాదుల్లా బంధువులా వీలిపిచ్చి నా బాబా చాదుల్లా బంధువుల వీలిపిచ్చి నా బాబా చాదుల్లా సక్కాని పండుగ లేనా బాబా చాదుల్లా సక్కాని పండుగాలే నా బాబా చాదుల్లా చారుల్ల పేరు నా బాబా చాదుల్లా చారుల్ల పేరు నా బాబా చాదుల్లా పేరైనా విడదమానే నా బాబా చాదుల్లా పేరైనా విడదమానే నా బాబా చాదుల్లా బంగారు కొట్టెలానే నా బంగారి నా బాబాదు పట్టున గురే నా బాబాదు పట్టున గురే బాబాదు వేసినారు నా బాబా నా బాబాదు వర్చినారు నా బాబా షాదుల్లా వర్సినారు నా బాబా కొట్టంలా వేసినారు నా బాబా షాదుల్లా కొట్టంలా వేసినారు నా బాబా షాదుల్లా జోపాట వాడవట్టే నా బాబా షాదుల్లా జోపాట వాడవట్టే నా బాబా షాదుల్లా బుడుగుజట్టుకేమో నా బాబా బాబా షాదుల గడదు కొడుక నా బాబా షాదు కొడుక నా బాబా షాదు రూగిరిగి వస్తున్నా షాదులాగి వస్తున్నా షాదు పల్లేరు పువ్వుల నా బాబా షాదు పల్లెరు నా బాబా షాదులా ప్రఫుల్ వర్చి కొడుక నా బాబా షాదు ప్రఫుల్ వర్చీ కొడకా బాబా షాల్లా పల్లెంత తిరిగి నా బాబా రిగి వు నా బాబాదు కన్న కొడుక నా బాబ చాదు కన్న కొడుక నా బాబాదు బాబా చాదుల్లాడుచిన్న కాలల్ నా బాబాదు లీలాలు నా బాబా చాదుల్లా ఎండయ్యూ నా బాబా షాదుల్లా ఏడుస్తూడా బాబా చాదుల్లా ఏడుస్తూడా బాబా షాదుల్లా ఎదుకోన వారి ఎవరు నా బాబా బాబా కక్కాని మోగి మేన బాబాదులా కక్కాని మోగి బాబా జో పాటవాడి నా దీనా బాబా శాదు నా దీనా బాబా జో పాటవాడినా దీనా బాబా శాదులా జో పాటవాడి నా దీనా బాబా షాదులా వందారుడినే మోనా బాబా శాదులా అందారుడినే మోనా బాబా షాదు శాదుల్లా వంటనే మోనా బాబా ాలుడేమో నా బాబా చాదుల్లా కథాని బాలుడేమో నా బాబా చాదుల్లా బాలుడు విరగబట్టే నా బాబా చాదుల్లా బాలుడు విరగబట్టే నా బాబా చాదుల్లా మూడేళ్ల బాలుడాయే నా బాబా ేనా బాబా షాదులా సక్కాని మోహిని మేనా బాబాదులా సక్కాని మోహిని మోనా బాబాదు మోనా బాబా చాదుల్లా కొడుకో మోనా బాబాదు సంతోష పాడవటేనా బాబా చాదుల్లా సంతోష పాడవటే నా బాబాషాదులా అయ్యయ్య కన్న కడకా నా బాబా చాదుల్లా అయ్యయ్య కన్న కడకా నా బాబాషాదులా నోము చడ విడత నా బాబా కొడు బాబా చాలురాలి నటు నా బాబా చాలురాలి నట్టు నా బాబా పల్లె చూడకా నా బాబా చాలు రాలినట్టు నా బాబా చాదులారత్ నాలు రాలినట్టు నా బాబా చాలు నిన్ను దుస్తే నా బాబా చాదు నిన్ను దుస్తే నా బాబా చాలులా నా బాబా దుల్లా పగలంత నిన్న దుస్తే నా బాబా చారుల్లా పగలంతా బాబా షాదు వా కాలి వైతలేదు నా బాబా చారుల్లా వాళ్ళి వైతలే బాబా సంతోష పడతలే మోనా బాబా చారుల్లా సంతోష పడతదే బాబా చాలుల్లా సక్కాని మోదినే మోన బాబా చారుల్లా సక్కాని మోగినే మోన బాబా షాదులా సగలానే సంతోష బాబా బాబా చాదుల్లా మరి చాల మురువట్టే నా బాబా చాదుల్లా ఇంటి వాలుడే మోన బాబా చాదుల్లాంటి వాలుడే మో నా బాబా చాదుల్లా ఏడేళ్ల బాలుడా ఏ నా బాబా ే నా బాబా చాదుల్లా కది బేటి బాల బాబా చాదుల్లా కవి బేటి బాలా నా బాబా షాలా కవి విత్త అంటరే మోనా బాబా చాదుల్లా కవిత అంటరే మోహనా బాబా షాదులా త్రిపుల్ల గురువు నే బాబా చాదుల్లా త్రిపుల్ల గురువు నే బాబా షాదులా గురు గూ బాబా చాదుల్లా గురు గురు బాబా షాలులా గురు దగ్గరికి నా బాబా దు గరికి నా బాబా షాదులా తల్లిస్ కపాయే నా బాబాదులాస్ కపాయే నా బాబాదు కక్కానే గురుగు నే మోన బాబా చాదుల్లా కక్కానే గురుగు నే బాబా షాదులా వాగరు తోటి గుడానా బాబా షాదుల్లా వాగు తోటి గుడానా బాబా షాదుల్లా బాబు మోగి మే నా బాబా చాదుల్లా బాబు మోగిని నేన బాబా షాదులా ఏమంట వడగుతుంద్రు నా నా బాబా చాదుల్లా ఏ వంట అడుగుతు నా బాబా చాదుల్లా అయ్యయ్య గురువు జీ నా బాబా చాదుల్లా అయ్యయ్య గురువు జీ నా బాబా చాదుల్లా నా కొడుకు షాదుల్లా నా బాబా చాదుల్లా నా కొడుకు షాదుల్లా సాదులా కైతే నువ్వు నా బాబా చాదుల్లా సాదుల నువ్వు నా బాబా చాదుల్లా విద్యాలు నేర్పి నా బాబా చాదుల్లా విద్యులు నేర్పి నా బాబా చాదుల్లా బుద్ధులు నేర్పి నేర్పి నా బాబా షాదుల్లా వాళ్ళైనా వడిగినారు నా బాబా వాళ్ళైనా వడిగినారు నా బాబా షాదుల్లా మంచిది అన్నడేమో నా బాబా షాదుల్లా మంచిది అన్నడేమో నా బాబా షాదుల్లా సతాని గురువు జీ బాబా చాదుల్లా సతాని గురువు జీ నా బాబా షాదుల్లా వా యొక్క నా బాబా చాదుల్లా వా యొక్క చెప్పుతు నా బాబాదు చెప్పుతు నా బాబాగుల్లా బుద్ధులు చెప్పుతుండు నా బాబా చాలుల్లా బుద్ధులు చెప్పుతుడు నా బాబా సాగుల్లా వందారి పిల్లల నా బాబా వందారి పిల్లల కంటే నా బాబా షారు నా బాబా చాలుల్లా సా సాదుషారు నా బాబా చాలుల్లా ఉషారు ఉన్నడే మోన బాబా చాదుల్లా ఉషారు ఉన్నడే మోన బాబా చాదుల్లా త్రి కల్లావాడునే మోన బాబా చాదుల్లా త్రి కల్లావాడునే మోనా బాబా చాగుల్లా సాదుల నా బాబా చాగుల్లా రాయవట్టే నా బాబ చాదుల్లా రెండు నా బాబాదు రెండు నా బాబా చాదుల్లా నా బాబా చాదుల్లా రాసే నా బాబా చాదుల్లా రాసే నా బాబాదులా చదివేటి బాలల్లా నా బాబా చాదుల్లా బాలల్లా నా బాబాదు సారు ఉన్నడే నా బాబా చాదుల్లా సారుడే మోన బాబాదు ట్టే నా బాబా చారుల్లా వాళ్ళ గెలువబట్టే నా బాబా చారులా చూస్తే చిన్నవాడు నా బాబా చారు నా బాబాదు ఇంత తెలివి ఉంది నా బాబా చారుల్లా ఇంత ఉంది నా బాబా చారుల్లా బీదాల చూస్తేనేమో నా బాబా చారుల్లా బీదాల చూస్తేనేమో నా బాబా ఎక్కాడలేని ప్రేమ నా బాబా చాదుల్లా ఎక్కాడలేని ప్రేమ నా బాబా సాదుల్లా సాదులకు బాబా సాదుల్లా సాదులకు బాబా సాదుల్లా ఎండాకు పోయేవారిని నా బాబా చాదుల్లా ఎండాకు పోయేవారిని నా బాబా సాదుల్లా నీడాకు గుంజుతాడు నా బాబా చాదుల్లా నీడాకు గుంజుతాడు నా బాబా సాదుల్లా వాకాలివైన వారికి నా బాబా చాదుల్లా వాకాలి అయినవారికి నా బాబా సాదు అన్నంబు పెట్టుతాడు నా బాబా సాదుల్లా బాబాయిన వారికి నా బాబాయిన వారికి నా బాబా నిలదానం చెయ్యవట్టే వెయ్యబట్టే నా బాబా నిలదానం చేసవండు నా బాబానం చేసవండు నా బాబా షాదిలా పేరల్లి పోవటే నా బాబా షాల్లా పేరల్లి పోవటే నా బాబా షాల్లా ఢిల్లీ నే నా బాబా సాదులా ఢిల్లీ నే నా బాబా షాల్లా కన్నా నే నా బాబా సాదిల్లా కన్నా నే నా బాబా షాల్లా ఢిల్లీంచి దోరలే మో నా బాబా సాదిల్లా ఢిల్లీ దోరలేమో నా బాబా షాల్లా నలగొండకు రావటే నా బాబా సాదులా నలగొండకు రావటే na baba sadulla nallane gundakemo na baba sadulla nallane gundakemo na baba sadulla dilidoralochinaru na baba sadulla dilidoralochinaru na baba sadulla nalagundalo palane na baba sadulla nalagundalo palane na baba sadulla sadella peru pedda na baba sadulla sadulla peru pedda na baba sadulla perullu unnayemo na baba sadulla perullu లే మోన బాబా షాగిల్లా ఢిల్లీ నే దొరలే మోన బాబా షాగుల్లా ఢిల్లీ నే బాబా షాగుల్లా సాదిలా నా బాబా చాగిల్లా షాదు బాబా షాగుల్లా సాదల భక్తి బాబా షాదిల్లా షాద భక్తి బాబా షాగుల్లా ఢిల్లీ సినారు నా బాబా షాగిల్లా ఢిల్లీ సినారు నా బాబా షాగుల్లా ఢిల్లీ గొరళు సినారు నా బాబా చాదిల్లా ఢిల్లీ ూసినారు నా బాబా సాదుల్లా అయ్యయ్య శదుల్లా నా బాబా సాదుల్లా అయ్యయ్య సదుల్లా నా బాబా సాదుల్లా మేమైనా గూడనే మో నా బాబా సాదుల్లా మేమైన గూడనే మో నా బాబా సాదుల్లా ఢిల్లీల ఉంటమయ్యా నా బాబా సాదుల్లా ఢిల్లీల ఉంట నా బాబా సాదుల్లా ఢిల్లీల ముందు నా బాబా సాగుల్లా ఢిల్లీల ముందు నా బాబా సాదుల్లా నల్గొండ జిల్లలైనా బాబా సాగులా నల్గొండ జిల్లనైనా బాబా చాదుల్లా పెత్తానమిస్తా ఉన్నాము నా బాబా చారుల్లా పెత్తానమిస్తా ఉన్నావు నా బాబా గానమైతే నా బాబా చాదుల్లా నీ గానమైతే నా బాబా షాదుల్లా మేమైనా మెచ్చినాము నా బాబా చాదుల్లా మేమైనా మెచ్చినాము నా బాబాదుస్త ఉన్నాము నా బాబా చారుల్లా పెత్తానమిస్తావు నా బాబా షాదుల్లా నల్గొండ జిల్లా నువ్వు నా నువ్వయ నా బాబాదు నా బాబా వాయక్కడ ఇల్లిదరలు నా బాబా చాదుల్లా వారడిదలు నా బాబాదు పెత్తానం ఇచ్చినారు నా బాబా చాదుల్లా పెత్తానం ఇచ్చినారు నా బాబాదు ఎనకాకు మళ్ళీ నా బాబా ఢిల్లీకి పోయినారు నా బాబా చాదుల్లా నల్గొండ జిల్లాలో నా నా బాబా చాదుల్లా నల్గొండ జిల్లాలో నా నా బాబా చారుల్లా కరోనా మాట లేదు నా బాబా చాదుల్లా కరోలన్న మాట లేదు నా బాబా చారుల్లా ందులు మస్తు గుండే నా బాబా ఏడానికైతేలా బాబా తకలీానా బాబా చాదుల్లా తకలీ కు బాబాదు నల్లగొండ జిల్లా లో నా బాబా చాదుల్లా బాబాదు మనసిగా ఉన్నవే మోనా బాబా చాదుల్లా మున్సీగా ఉన్నవే మోనా బాబాదులా బాలుడే మోనా బాబా చాదుల్లా బుడే మోనా బాబా చాదుల్లా గడవ వేనా బాబా చాదుల్లా పారేండు గడవ వట్టేనా ందు నా బాబాదు పంట కరువు నా బాబాదు పట్టిన కొట్టవటాదు బాబా శాదులా తిణానికైనే తి నా మోనా బాబా శాదుల్లా తిండే ముఖారు బాబా చాదుల్లా తిండే ము నా బాబా వంటనే మోనా బాబా చాదుల్లాంటనే మోనా బాబా నా బాబా చాదుల్లా ఏనా బాబా శాదులా హం బురు బాబా చాదుల్లా హంబురు మోనా బాబా చాదుల్లా సీతాము అంటే నా బాబా చాదుల్లా సీతాము అంటే నా బాబా చాదుల్లా కష్టం బుధురు కదా నా బాబా చారుల్లా కష్టం బుదురు కదా యే నా బాబా చారు ప్రాజలే మోన బాబా చాదుల్లా గురుగోడు ప్రాజలే బాబా చాదుల్లా గూడాడుతున్న రే బాబా చాదుల్లా మోన బాబాదులా నా బాబా చాదుల్లా చాదుల్లా నా బాబా చాదుల్లా మేమేమిసే నా బాబా చాదుల్లా మేమేమిసే నా బాబా చాలుల్లా ఎన్నాడు లేని కరువు నా బాబా చాదుల్లా ఎన్నాడు లేని కరువు నా బాబా చాలుల్లా వచ్చనయ్యా నా బాబా చాదుల్లా వచ్చనయ్యా నా బాబా చాలుల్లా వంటే గూడా నా బాబా చాలుల్లా వంటే గూడా నా బాబా చాలుల్లా బు నా బాబా ంబుకారు బాబా చాదుల్లా తిందాము వంటనే మో నా బాబా చాదుల్లా తిందాము వంటనే మో నా బాబా చాదుల్లా హన్నంబు కారు నా బాబా చాదుల్లా హన్నంబు కారు వాయే నా బాబా చాదుల్లా సీతాము వంట నా బాబా చాదుల్లా శ్రీరాము వంట నా బాబా చాదుల్లా కష్టంబు దుర్ కదా ఏ నా బాబా చాదుల్లా కష్టంబు దుర్ కదా ఎాదుల్లా మేమేమి సేతుమయ్యా నా బాబా మేమేమి సేతు మయ్యా నా బాబా చాదుల్లా చాల మీరా నా బాబా చాదుల్లా చాలా ప్రజాలు వడ్డరే నా బాబా చాదుల్లా ప్రజాలు వడ్డరే మోన బాబా చాదుల్లా పయ్యసాగినారు నా బాబా చాదుల్లా పయ్యసాగినారు నా బాబా చాదుల్లా సక్కా నా బాబా చాదుల్లా సత్తా నా బాబా నేనేమి సేతు చేల్లా ఏడు మూడు గడియలేమో నా బాబాడు గడియలేమో నా బాబా చాలుల్లా ఆలోచన చేసినాడు నా బాబా చారుల్లా ఆలోచన చేసినాడు నా బాబా చారుల్లా ఈ అల్ల రోజు నా బాబా చాలుల్లా రోజు నానే నా బాబా చాలుల్లా నా యొక్క బ్రాజలే మోనా బాబసా దిల్లా నాయక ప్రాగమే మోనా బాబసా దిల్లా గోళాడుతున్నరా నీ నవ అదిల్లా నాయక ప్రాగ